ీ్యో నమే ఓ గణానామహే జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనస్సున్మన్నోదసాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ అస్మాచార్యపర్యంతం వందే సు పరంపరాను క్షారార్జవ ఆచార్యోపాసనం శోచన్ స్థైర్యమాత్మవిగ్రహ ఈ అమానిత్వాది లక్షణములకు జ్ఞానము అని పేరు ఇరవై ఉన్నాయనుకుంటాది లిస్టు ఒలిస్టు ఆ ఇరవైకి కలిపి ఒక పేరు జ్ఞానము అంటే అవే జ్ఞానము ఒకయా అంటే అది జ్ఞానములకు సాధనములు ఆ లక్షణాలను మనం అలవరుచుకున్నట్లయితే మనకి ఆత్మ జ్ఞానము కలిపి తీరును అందుకోసం వీటికి జ్ఞాన సాధనములు గనుక జ్ఞానము అని ఎలాగంటే చెన్నై వెళ్లే ట్రైన్ కి చెన్నై తీసుకువెళ్లే ట్రైన్ కి చెన్నై ఎక్స్ప్రెస్ అని పేరు ఉంటుంది అదే చెన్నై కాదు చెన్నై తీసుకువెళ్తుంది అక్కడ ఏమన్నా వస్తారు చెన్నై అని వస్తారు చెన్నై అన్న దాంట్లో చెన్నై ఉందన్న లోపల అది చెన్నై తీసుకువెళ్తుంది కదా అదేవిధంగా ఈ జ్ఞానమును ఈ సాధనములను జ్ఞాన సాధనములను మనం అడబరుచుకున్నట్లయితే మనకి జ్ఞానము లభించి ఇరవై ఉన్నాయా అమ్మ బాబోయ్ అని భయపడాల్సిందేమి లేదు ఒకటి మీరు పట్టుకుంటే రెండు రోజులు మూడు అలా వచ్చేస్తాయి అవి గొప్పలు గుతలు కానీ వచ్చేస్తాయి నువ్వు మంచం కోడు ఒక కోడు మీ వైపులాగితే ఏమవుతుంది నాలుగు కోళ్లు మీ వైపు వస్తాయి ఆ విధంగా అమానిత్వాన్ని మీరు పట్టుకుంటే అదం నిత్వం ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అహింసను పట్టుకుంటే ఎన్నెన్నో మంచి గుణాలు అలవడతాయి తర్వాత ఈ గుణములన్నీ కూడా ఈ లక్షణములన్నీ కూడా మనిషిని అంతర్ముఖుడుగా తీర్చిదిద్దుట కొరకు ఉద్దేశించబడినవి మనిషి అంతర్ముఖుడు అవ్వాలి ఇప్పుడు టూరిజం ఉందనుకోండి టూరిజం టూరిజం ఏంటంటే మనిషిని బహిర్ముఖుడిని కోసం బహిర్ముఖుడు అవుతాడు దుబాయ్ లో ఏవేమో చూడాల్సినవి ఉన్నాయి అంటే వీడు డబ్బులు ఖర్చు వచ్చి టికెట్ పంపులు రూబాయి అవన్నీ తీసుకొచ్చారు బహిర్ముఖత్వం టూరిజం అంటే బహిర్ముఖత్వం ఉండకూడదని ఆయన అంతలా ఉంటే అసలు తేడా చెప్పడం కోసం చెప్తాను టూరిజం అన్నా తీర్థయాత్రలు అన్నా కూడా బహిర్ముఖత్వమే అవుతుంది దేవుణ్ణి బయట దర్శించే ప్రయత్నం అదంతా కూడా బహిర్ముఖత్వంలో సాగుతారు ఆ ఈశ్వరుణ్ణి తనయందు దర్శించే ప్రయత్నమే అంతర్ముఖత్వం బయట ఉన్నాడు అనుకున్న ఈశ్వరుడు తనలో ఉన్నాడు ఎక్కడో ఉన్న పాండురంగడు ఇక్కడే ఉన్నాడు ఎక్కడో ఉన్న పాండు రంగుడు అంటే బహిర్ముఖుడు ఆ పాండురంగుడు ఇక్కడే ఉన్నాడు అంటే అంటారు ముఖ్యం మనిషి పుట్టుకతోడమే సహజంగా బహిర్ముఖుడే ఉంటాడు పరాంచి కాని స్వయం భూ మీరు నేను ఉంటారు మీ శ్లోక పరమేశ్వరుడు సృష్టి అలా ఉన్నది ఇంద్రియములు మనస్సు బహిర్ముఖములుగానే సృష్టించబడ్డారు కాబట్టి మనిషి బహిర్ముఖుడుగానే ఉంటాడు నీరు పల్లమెరుగు అన్నట్లు నీరు పల్లం వైపు ప్రవహిస్తుంది పైకెక్కద నీరు పల్లానికే పోతుంది అలాగే ఇంద్రియములు మనస్సు బహిర్ముఖములుగానే ఉంటాయి మనం పంపు పెట్టి తోడినప్పుడు నీరు పైకెక్కుతుంది అలాగే సాధనా మార్గంలో సాధన చేసి మనం బహిర్ముఖత్వం నుండి మనస్సును ఇంద్రియములను అంతర్ముఖములుగా తీర్చిదిద్దవలేము అప్పుడు ఆత్మరూపుడుగా ఈశ్వరుడు సాక్షాత్కరిస్తాడు అనుభవానికి వస్తాడు సాక్షాత్కరింటే ఎదురకుండా నెలమెలా మెరిసిపోతూ కనపడతాడని కాదు అనుభవానికి వస్తాయి నెలమెలా మెరిసిపోతే కనపడతాడని కొన్ని ఎంత సేపు చూస్తాను ఓ రెండు సమయంతో అయిన తర్వాత కళ్ళు మంట పుడుతోంది ఆత్మానాలు కాబట్టి నెలమేలా మెడిసిపోతూ కనపడడం ఏమి ఉండదు అనుభవ రూపంగానే ఈశ్వరుడు తెలియబడతారు సో ఆ విధంగా మనిషిని అంతర్ముఖుడుగా తీర్చిదిద్దు ఈ లక్షణములు ఉద్దేశించబడినవి ఇవి ఈ లక్షణాలను అలవర్చుకుంటే ఇందులో ఈశ్వర సాక్షాత్కారం అలా చెబితే బాడీ అండ్ మైండ్ హెల్దీగా ఉంటాయి హెల్దీ మైండ్ అండ్ హెల్దీ బాడీ దాని పేరే ఆత్మ వినిగ్రహ ఆత్మ అంటే దేహము ఇంద్రియములు మనస్సు ఇవి మన యొక్క అధ్యయనములో ఉండాలి మనము వాటి అధీనంలో ఉండకూడదు దేహము మన అధీనంలో ఉన్నప్పుడు దేహము ఆరోగ్యంగా ఉంటుంది మనం దేహం యొక్క అధీనంలో ఉన్నాం అనుకోండి దేహం యొక్క అధీనంలో ఉండడం అంటే ఎలా ఉంటుందో తెలిసిన ఇంకా తినాలని ఎక్కువగా తినాలనిపిస్తుంది ఎక్కువగా తినేస్తాం తినేసిన తర్వాత సోఫాలో కూర్చొని లేవడం ఇష్టం అంటే అలా సోఫాలో కూర్చొని ఉండడా దేహం అంటే అలాగే ఉంది సపోజ్ మితముగా కాకుండా అమితముగా ఆహారాన్ని పౌష్టికాహారాన్ని కాకుండా రుచ్యములైన పదార్థములను రిచ్ ఫుడ్ అంటారు అలాంటి రిచ్ ఫుడ్ తినస్తో అలాగే సోఫాల్లో కూర్చుని ఉండిపోతే టీవీలో చూస్తూ టీవీ ఆన్ చేయడానికి పూర్వం దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది సోఫా నుంచి లేచి దగ్గరికి వెళ్లి టీవీ ఆన్ చేసి వచ్చి కూర్చోవలసి ఈ ఛానల్ మార్చాలంటే వెళ్ళి అక్కడ అడుగునేమో స్విచ్లు ఉంటే అది నొక్కాల్సి ఇప్పుడు ఆ కష్టం కూడా ఏదో లేదు రిమోట్ లో కూర్చునే ఇక్కడ కూర్చుంటే అది ఛానల్ మార్చేస్తారు రిమోట్ లేవక్కడా ఇప్పుడు నొక్కడం కూడా కష్టంగా ఉంది ఇలా నొక్కాలి కదా అందుకోసం వాయిస్ రికగ్నేషన్ సాఫ్ట్వేర్ వస్తుంది ఛానల్ ట్వంటీ నైన్ అది ఇరవై వస్తుంది నిజంగా వాయిస్ రికగ్నేషన్ ఉన్నాయి డయల్ హోమ్ అంటాడు దానిలో పొట్ట డయల్ హోమ్ అంటాడు అది కంట హోమ్ డయల్ చేస్తుంది అలాగే వాయిస్ రికగ్నేషన్ సాఫ్ట్ వేర్స్ అది కూడా వచ్చేస్తే ఇంకా నొక్కనక్కర్లేదు అప్పుడు దేహం ఏమవుతుందంటే చాలా సోమరి అలవాటు పడిపోతుంది ఈ చోటు అయిపోతుంది తమో గుణ అయిపోతుంది ఆ అటువంటి దేహమే మనకు శక్తి మన ఆత్మస్ ఇది చెప్తున్నాను నేను మనాత్మనస్థ శత్రుత్వే వచ్చేది ఆత్మ ఇవ శత్రువు శత్రువు అని ఎందుకన్నారంటే శత్రువు ఏం చేస్తాడో మనకు అపకారం చేస్తాడు అపలే కదా శత్రువు అనేది ఈ దేహము మనకు చాలా అపకారాన్ని చేస్తుంది మన వశములో లేని దేహము మనకి చాలా అపకారాన్ని చేస్తుంది ఎలా చేస్తుంది అపోలో హాస్పిటల్కి తోసుకుపోతుంది మనం మనం దాన్ని ఏదో ఒక వెహికల్లో కూర్చోబెట్టి దాన్ని తీసుకెళ్ళి అపోలో హాస్పిటల్లో పడేయాలి దేహాన్ని వాడేస్తే ఇంకా వాళ్ళు తీసుకుంటారు ఇంకా అయిపోయాడు అంటే వీడు ఖర్చు అయిపోయాడు అక్కడితో వీడు బ్రతికి ఒక అంశానికి వచ్చేస్తుంది ఇంకా వీడి జీవితంలో సాధించగలిగేది ఏముండదు వాళ్ళు ఇచ్చిన మందులు వేసుకుంటూ ఉండడం ఒకటి పది ఉండడం ధనధర్మరాజు గారు తీసుకోవడం చూసుకో ఉన్న సం అంతవరకు పోవేసిన డబ్బంతా వాళ్ళకు అప్పగొచ్చేసారు వాళ్ళు వారసులు అయిపోతారు సంపద కంటే వాష్వో ఇది అలా అతిశయక్తిగా చెప్తున్నాయి అని అనుకోద్దు ఇక లేదు ఇంక పాయింట్ తినా కాబట్టి అలా అదే అంతకంటే పెద్ద అపకారం ఏముంటుంది దేహం చేసే అపకారము తర్వాత ఇంద్రియముడు ఆత్మశబ్దానికి దేహము ఇంద్రియములు మనస్సులో ఆత్మ ఇంద్రియముడు మన ఉండాలి మనం ఇంద్రియముల వశంలో ఉండకూడదు ఉదాహరణకి జిహ్వా జిప్ప మన ఉండాలి అంటే జిప్ప మనం ఎలా చెప్తే అలా అది నడుచుకోవాలి మనం జిప్హకు వశంలో ఉండకూడదు మన జిప్మ మన వశంలో ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం జిప్మకు మనం వశంలో ఉంటే డైబెటీస్ వస్తుంది మొత్తం డైబెటీస్ వస్తుంది ఫస్ట్ ఇట్ మైట్స్ అప్యరెన్స్ మదర్ పాల్ డిసీజెస్ అంటబిటీస్ అంటు మన వశంలో ఉంటాయి జిప్మంలో ఉంటే కాదు ఒక ఆయనకి ఉంది అంటే నేను ఆ జిప్మ వశము ఉన్నదానికి నేను ప్రశ్నార్థం చెప్తున్నాను ఒక ఆయనకి ఉంది వైట్ రైస్ నేను అన్నాను మీరు బ్రౌన్ రైస్ తినండి మీకు డయాబెటీస్ ఉంది కాబట్టి బ్రౌన్ రైస్ తింటే ఇది చాలా బాగుంటుంది అని చెప్పాను అంటే ఆయన నాకు బ్రౌన్ రైస్ చేయించదండి ఈ సలహా మీరే కాదు ఇంతకుముందు నాకు డాక్టర్ని చెప్పాడు నాకు ఇష్టం ఉండదు అంటే నేను అన్నాను మీరు ట్రై చేస్తే బాగుంటుందండి ఇష్టం ఉండకపోవడం ఏంటి మీరు జనరేట్ చేసుకోవచ్చు ఇష్టం ఉండదు అని అలాగ ప్రి కలిసేవులు మోక్షం తోటి అలా ఉండకూడదు మీరు ఒక నాలుగు రోజులు ఐదు రోజుల్లో ఒప్పుకుపోతే అదే తింటూ ఉంటే ఇది టేస్ట్ డెవలప్ అవుతుంది అని నేను చెప్పాను అంటే నాకు కొంచెం చల్లగా ఉండాలండి కొంచెం తల్లిపొడి అవకాయలు కలుపు చల్లగా ఉండాలి నాకు అని అంటారు నేను ఆయనతో ఏమని చెప్పాలి ఏమంటే మీరు దిష్ప వశన్నారు దిష్ప మీ వశయంలో లేదు ఆ కారణంగా మీ శత్రువు మీకు చెప్పాలి అని నేను చెప్పాలి ాగుండదు నేను అలా చెప్తాను మర్యాదగా ఉండదు సత్యమైతే అదే అలా ఉండకూడదు ఎఫ మన విషయంలో ఉండాలి ఎఫకు మనం వసూలమై ఉండాలి అలాగే ఇతర ఇంద్రియములు కూడా సో సుమత్రేంద్రియము మన విషయంలో అది ఉండాలి దాని విషయంలో మనం ఉండకూడదు రూపము నేత చక్షు అది ఇక మనస్సు కాబట్టి మనసు చెప్పిన మాట వినలేదు అని కానీ మీరు కంప్లైంట్ చేశారనుకోండి దాని అర్థమైతే ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చారు మహాత్మ కాబట్టి పిల్లవాడు చాలా ఓవరాక్టివ్ అయిపోయాడు చెప్పిన మాట వింటర్లేదు మీరు ఏదైనా ఆశీర్వదించండి ఉపదేశం చేయండి అంటారు అని తీసుకొచ్చారు నా ఉపదేశం వల్ల అవి ఏమి అతిది ఉపదేశమే ఉండదు మిమ్మల్ని నేను రకంగా మిస్లీడ్ నాకు ఇష్టం ఉండదు ఇది ఉపదేశం వల్ల ఆశీర్వచనం ఆశీర్వచనం అందించే ఆశీర్వచనం అన్నది ఇట్స్ ఎ కామన్ ఫ్యాక్టర్ మీరు సుఖంగా ఉండదని బాగా ఆశీర్వచనం ఇట్స్ ఎ కామన్ ఫ్యాక్టర్ ముందు మీరు చిన్నవాడిని ఒక ఫిజీషియన్ చూపింది ఎందుకంటే హైపర్ యాక్టివిటీ అన్నది అది ఓ ఏజ్ వరకు ఉంటుంది పదికొదేళ్ళ వరకు ఉందా తర్వాత పోతుంది ఆ విషయంలో ఫిజీషియన్ చూపిస్తే కొంత పీడియాస్ విషయంతో వాళ్ళతో చూపిస్తే వాళ్ళు మీకు సరైన గైడెన్స్ ఇవ్వగలుగుతారు మందు వెంటనే మందు వేసేయమని వాళ్ళు ఏమైనా చెప్పరు వాళ్ళు కూడా జాగ్రత్తగా చెప్తారు పర్వాలేదండి మందులో ఏదో సన్నీ తీసుకెళ్ళిపోయి జాగ్రత్తగా ఎలా ఉందని నేను చెప్తాను వాళ్ళు దాంట్లో సిద్ధాహస్తులు వాళ్ళ టాపిక్ అది వాళ్ళు తెలుసున్నవాళ్ళు కాబట్టి ఆ సహకారాన్ని మనం చూసుకోండా అని నేను సో చూసారా హైపర్ యాక్టివ్గా ఉండే పిల్లవాడు తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది కలిగిస్తాడు మనస్సుకు ఖేదాన్ని కలిగిస్తారు కదా మనస్సు కూడా అంతే హైపర్ గా ఉన్న మనస్సు వైపరాగ్యంగా ఉంటే పిల్లవాడు ఉంటుంది చెట్ల మాట వినడు ఉంటే గలుపులు వేస్తూ ఉంటుంది అప్పుడు దాన్ని ఏం చేయాలి అంటే మనో మనస్సు మనస్సు యొక్క ధ్యేయము ఉంటారు మనోధ్యేయము అంటే మనస్సు అధీనంలో మనం ఉండకుండా మన అధీనంలో మనస్సు ఉండాలి నేను ఉపాయం ఏమి సో వాక్యం ఉన్నది యుక్తయంతి యుక్తయంతి ఆ మనోజయే ఇలా అంటే లోగవాసంలో వస్తుంది మనస్సును జయించడానికి మంచి యుక్తులు ఉన్నాయి అంటే ఏ పని చేసినా ఉపాయంగా చేయాలి ఉపాయంగా చేయాలి బండగా చేసుకోవాలి బండగా చేసేదనుకోండి ఏమనాలి వాడికి పూర్వకాలం పెన్ను పాళి అని ఉంది చూడండి ఆ పెన్ను రాసుకున్నాను సంధ్య రాయిపోతే పక్కన రాయి మీద ఇలా ఇలా అరగపిస్తున్నాడు అంటే పాళిని రాయి మీద అరగపిస్తే అది రాసుకుందా అది చేయాల్సిన పద్ధతి అది కాదు చాలా సున్నితంగా చేయాలి ఏ పని చేసినా సో ఇప్పుడు చెవిలో ఏదైనా దొరక వేసింది అనుకోండి చీకృతులకు తెలక్కో చేసి పని సున్నితంగా చేయాలి సూక్ష్మంగా ఉపాయంగా చేయాలి అలాగే మనోజయములకు కూడా మంచి యుక్తులు ఉన్నాయి ఆ యుక్తులను మీరు అను ఆచరణలో పెట్టాలి ఒకటి అధ్యాత్మ నాకు గుర్తున్న విలువ చెప్తున్నాం అధ్యాత్మ విద్యను అధ్యయనం లేదు అంటే ముందు మీకు మనస్సు మీకు అధ్యయనంలో లేదని అనిపించినప్పుడు వెంటనే మీరు భగవద్గీత క్లాస్కు వెళ్ళడం భగవద్గీత చదవాలి చదవాలి మీరు చదివితే కొంతవరకు లాభం ఉంటుంది వెళ్తే మంచి లాభం భగవద్గీత క్లాస్కు వెళ్ళాలి పురాణం క్లాస్ కాదు పురాణం క్లాసుకు దాని పక్కకు ఉండే ఉపకారం దానివల్ల ఉంటుంది కానీ మనోజయానికి అధ్యాత్మ విద్యాధిగమ అంటున్నారు కదా పురాణ విద్యాధిగమ కాదు అధ్యాత్మ విద్య అధిగమ సాధుల చెప్పారు సత్పురుషుల సాంగత్యాన్ని కలిగి ఉండాలి అంటే మనస్సు యొక్క నిగ్రహము కలిగి చాలా సౌమ్యంగా శాంతంగా ఉండే మహాత్ములు అంతర్ముఖులైన మహాత్ములు ఎవరైతే ఉంటారో వాటితో స్నేహం చేయాలి వెకాటరాయుళ్లతో క్లబ్బు మాస్టర్లతోటి స్నేహం ఎందుకంటే వాళ్ళ మనస్సే వాళ్ళ తగ్గం లేదు మీరు వాళ్ళ కోసం ఏం చేస్తే పరిస్థితి మరింత క్షభించారు కాబట్టి సాధుసంగా తెలియవచ్చా సో అలాగే ప్రాణాయామ ప్రాణాయామం కూడా చేయాలి కొద్దిగా ప్రాణాయామం నేర్చుకుని అది కూడా చేయాలి మీరు అందరూ కూడా ప్రాణాయామం నేర్చుకోవాలి నేర్చుకుని కొద్దిగా చేస్తే మంచిది సో ప్రాణాయామం చేయలేదనుకోండి అనారోగ్యం వచ్చే హాస్పిటల్కి వెళ్తే వాడి ఇంటర్ ఉంటే ఒక బల్బు దాటికి ఇచ్చి దాంట్లో ఒక ఉద ఉంటాయి ఉదా పుష్పం కూస్తూ ఉంటాయి ఎంతలా ఉండాలి అంటే అక్కడ ఒక చిన్న మార్కర్ అది జీరో దగ్గర ఉంటుంది మీరు ముప్పైకి వస్తుంది పైకి వెళ్ళేది డెబ్బై వచ్చేదామో ఉదయం అదే ప్రాణాయామం ఉంటుంది కాబట్టి హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్పినప్పుడు ఉండడానికంటే ఇంటి దగ్గర కూర్చొని ప్రాణాయామం చేయడం లేదు ఎందుకంటే వాడు ఉంచినప్పుడు అల్లహం నూట యాభై రూపాయలు బిల్లు వేస్తారు మీరు ఎన్నిసార్లు ఉద్యమంలో ఎక్కేస్తే దానికి బిల్లు చేస్తారు కావచ్చు అలాగా చేయడం కంటే ఇంటి నీరు కూర్చొని ప్రాణాయామం ఎందుకంటే ప్రాణాయామం చేసినట్లయితే లంగ్ కెపాసిటీ పెరుగు లంగ్ సపుల్ సఫుల్ గా తయారవుతాయి ఆ మజీబ్స్ అన్ని కూడా చక్కగా స్మూర్తిగా తయారవుతాయి అయితే బ్రీటింగ్ ఆ గనాటమే అంత బాగా తెలియదు ఏ చెప్పాను మొత్తం మీద నేను హాస్పిటల్లో ఒక ఆయన చూడడానికి వెళ్తే ఆయన ఇలా ఊరుతున్నారు ఏమిటండి కూర్చున్నారంటే ఈ డెబ్బై దాకా రావాలంటాడు అది ఆయన నలభై దాకా రావట్లేదు ఎంత ఊరినాను అంటే నేను చూసి నేను ఊర్చే ఊడిపోతుంది పైన టాపు అంటే అవి మీరు కొద్దిగా ఎగ్జామేట్ చేసి చెప్పాను మీకు ఐ మీన్ నేను ఉందేనంటే డెబ్బై ఒక వంద దాకా పైన పంపిస్తాను ఎందుకంటే ప్రాణాయామం చేసుకుంటే లంగక శితిలో ఉండదు సో ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం చేసినట్లయితే ఫిజికల్ గాను హెల్ప్ ఉంటుంది చాలా బలంగా తయారవుతారు అంటే ఆరోగ్యంగా తయారవుతారు బలంగా అయితే కాదు మెంటల్గా కూడా చాలా హెల్ప్ అంటే మనస్సుకు మంచి నిగ్రహం ఏర్పడుతుంది సో ఈ విధంగా యుక్తులు ఉన్నాయి ఈ యుక్తులను ఆచరణలో పెట్టి మనస్సును మన నిగ్రహంలో ఉంచుకోవాలి మనస్సు నిగ్రహము అంటే దానికి కొన్ని కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి మనకి కంపల్సరీ థింకింగ్ అని అంటే మనం ఆలోచిస్తూ ఉంటాము ఆలోచన వల్ల మనస్సుకు దుఃఖం కలుగుతుంది కానీ మానలేము ఆలోచించడం మానలేము ఇది ఎలాగంటే వేస్తుంది గోపితే మంట వస్తుంది అయినా కూడా గోపంగా ఉండలేదు అలాగే మనస్సు ఒక దిశలో ఆలోచించినప్పుడు మనస్సుకి చాలా క్లేషం కలుగుతుంది శత్రుల గురించి ఆలోచించుకోకూన్నారు అనుకోండి మనస్సు దుఃఖం కలుగుతుంది క్లేషన్ కలుగుతుంది అయితే మీకు ఎప్పుడో బిజినెస్ లో వచ్చిన నష్టం నాలుగేళ్ల చట్టం వచ్చే నష్టాన్ని గురించి ఆలోచించుకోండి అలా చేస్తుంటే నష్టం వచ్చేది కాదు ఆ నష్టం లేకపోతే మనం ఇంకా ఎంతో సంపాదించే వాళ్ళము అని అలా ఆలోచించుకోకూన్నారు అంతా కూడా ఖేదంతో నిండిపోతుంది కానీ మీరు ఆలోచించడం మానయ్యలేరు కెనాట్ స్టాప్ థింకింగ్ దాన్ని కంపల్సరీ థింకింగ్ అని అంటారు అది ఒక వ్యాధి కింద పరిగణించారు ఒక వ్యాధి అది ఏవో కొన్ని ఉన్నాయి జనరల్ ఎంజైటీ డిసార్స్డర్ గ్యాడ్ అని ఒక వ్యాధి మానసిక వ్యాధి అలాంటిది ఇంకొక పాపులర్ వ్యాధి కూడా ఉన్నది హైపర్ యాక్టివ్ అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటే ఏడిహెచ్ఏ అనే స్టాండర్డ్ పేరే అలాగే ఇవన్నీ కూడా హూ మచ్ ఆఫ్ మెంటల్ యాక్టివిటీకి చెందినటువంటి వ్యాధులు అవి వ్యాధులుగా వాటికి వ్యాధులుగా వాటిని గుర్తించారు సైకాలజీలో అలా గుర్తించారు ఈ వ్యాధులతో జనులు బాధకులతో ఉంటారు ఉదాహరణ అమెరికన్ సొసైటీలో థర్టీ ఆఫ్ ఎడల్ట్ పాపులేషన్ ఈ సైకో సైకోట్రోపిక్ డ్రగ్స్ తీసుకుంటారు ఇంకా ప్రోజాక్ మొదలైన డ్రగ్స్ ఏవో ప్రోజాక్ ఇలాంటివివో డ్రగ్స్ ఉంటారు థర్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఆ డ్రగ్స్ తీసుకుంటారు యంగ్ లో అంటే టీనేజర్స్ లో లార్జ్ పర్సెంటేజ్ అంటే లైక్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది టీనేజర్స్ ఈ అటెన్షన్సీ దిశార్థం కి సంబంధించినటువంటి మందులు మందులు వేసుకుంటారు మీకు మానసికమైన డిజార్ట్ దానికి టాబ్లెట్లు వేసుకునే పరిస్థితి వచ్చిందంటే కొంచెం గమనించదు కదా వస్తుంది వచ్చినప్పుడు మళ్ళు వేసుకోవాలి వచ్చినప్పుడు మన కాడకు కాబట్టి ఇదంతా కూడా ఊరితే కొంచెం మనో నిగ్రహం అనే కోసం ఇలాంటివి దృష్టాంతాలు చెప్పడం అవుతుంది తప్ప కాదు సో వాటే మీన్స్ మనస్సు యొక్క చలనము అది వ్యాధి వెళ్ళకుండా జాగ్రత్త వ్యాధి స్థాయి కాకుండా అంతకంటే కూడా తక్కువ స్థాయిలో ఉండి కూడా వ్యాధి కాకపోవచ్చు కానీ మన మనస్సుకి విశ్రాంతి లేకుండా జీవితంలో విశ్రాంతి లేకుండా చేసిందనుకోండి అది కూడా అధీష్టము కాదు కోరదగ్గరి కాదు కాబట్టి అటువంటి పరిస్థితి కూడా రాకూ కాబట్టి హెల్దీ మైండ్ హెల్దీ బాడీ ఇది మహాభాగ్యం కోటీశ్వరుడు కూడా హెల్దీ మైండ్ హెల్దీ బాడీ లేకపోతే పది కోట్లు త్వగానే అయిపోతారు ఎందుకు ఉపయోగిస్తారు కోటి రూపాయలు మీ బ్యాలెన్స్ లో ఉందనుకోండి ఎందుకు పనికిరారు దానికి ప్రయోజనం ఉన్నా మీకు హెల్దీ మైండ్ అండ్ హెల్దీ బాడీ ఉంటే లక్ష లక్షలు కాదు కోట్లు కాదు దాని విలువ లెక్క కట్టలేని విలువ దానికి కాదు అది ఎలా ఉంటాయి హెల్దీ ఎలా ఉంటాయి మన అధీనంలో ఉంటే అదే హెల్త్ ఇలాంటి హెల్త్ కదా మన అధీనంలో ఏదో ఉంటే అది అయితే మనస్సు కానీ ఇంద్రివులు కానీ ఏకముఖ బాష్యకారులు ఏమంటారు ఆత్మవినిగ్రహ ఆత్మన అపకార ఆత్మశబ్దవాచ్యార్యకరణసా వినిగ్రహ్ కార్యకరణసాము సంఘాతము అంటే మోట సముదాయము అంటే మోట మూట కట్టాలంటే ఏముంటాయి మూటలో ఏముంటాయి చాలా ఉంటాయి అలాగే ఇదో మూట మూట కట్టినట్టే ఉంది చూడండి దేహము దీంట్లో ఏముంటాయి మధ్య మాంసాదులు ఫిజికల్ బాడీ ఎలాగో ఉండమే ఉన్నది ఇంద్రియములు ఉంటాయి ఫిజికల్ బాడీతో పాటుగా ఇంద్రియములు ఉంటాయి అది బ్యూటీఅఫ్ ఫిజికల్ బాడీ అంత ఇంకేమనిపిస్తుంది అంత అంత టిష్యూ ఫ్లెష్ బ్లడ్ బోన్ అన్నట్టుగా అనిపిస్తుందా సడన్ గా ఇక్కడ వచ్చేప్పటికీ ఘాణేంద్రియ ఉంటుంది ఇది అమేజింగ్ ఇక్కడ అంత బ్లడ్ ఫ్లష్ ఇష్యూస్ అన్నట్టుగా ఉంటుంది ఇక్కడికి వచ్చేప్పటికీ రసనే ఇంద్రియం ఉంటుంది అవో మోస్ట్ పవర్ఫుల్ ఇంద్రియం ఇక్కడ లోపల స్పేస్ లాగా అనిపిస్తుంది స్పేసే ఆ స్పేస్ ని ఎగ్జాయిన్ ఉంది స్పేస్ కర్ణభేది ఒకటి ఉంటుంది దయాత్సం కానీ దాని వెళ్ళు దాని వెనకాల ఉండే ఆయన అతని అంతా బ్రెయిన్ యొక్క సెన్సర్స్ ఇవన్నీ కలిపి శ్రోత్రేంద్రియమే మొత్తం చర్మం అంతా కూడా ఆ సెన్సర్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ కుచ్ర్ స్కిన్ ఈ స్పర్శ అనే ఇంద్రియం అలా ఇంద్రియాతులు ఇంద్రియం అది చేతులు పట్టుకోవడానికి ఉద్దేశించి ఎలా ఉందో ఏదైనా క్లా పట్టుకునే క్లాస్ ఉంటాయి చూడండి మెకానికల్ క్లాస్ అవి ఎలా డిజైన్ చేస్తారు దీన్ని బట్టి డిజైన్ చేస్తారు చించాలు ఎలా డిజైన్ చేశారు చించాలు కోర్కులు ఇవన్నీ కూడా దీన్ని డిజైన్ చేస్తారు సో కాబట్టి ఇట్ ఈస్ డిజైన్డ్ టు హోల్డ్ అదొక ఇన్క్రియం కాళ్ళు దే ఆర్ డిజైన్డ్ టు వాక్ అంచేతన నడవకపోతే వ్యాధిగ్రస్తులు అయిపోతారు ఎందుకంటే కాళ్ళు డిజైన్ ఫర్ వాకింగ్ అంత ఇంట్లో ఏదైనా పనులు చేసుకునేప్పుడు వాక్ చేసేస్తూ ఉంటాం ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చున్నా కూర్చున్నాం అనుకోండి ఆ కిటికీలో ఏదో వస్తువు కావాల్సి వచ్చిందనుకోండి ఎవరినో తెలియజారే ఇలా రాదా అని వాడు వంద గజాల దూరంలో ఉన్నవాడిని తెలవాలి వాడు వస్తాడు ఆ కిటికీలో ఇలా తీసేరా ఈ మూడు సార్లు వెళ్ళి రావచ్చు ఈ లోపల వాడు వచ్చి ఈ అలా ఉండకూడదు తక్కువ లేచి నిలబడి తెచ్చేసుకోవాలి మన పని మనమే చేస్తాం ఈ చిన్నపిల్లల్ని పల్లెటూరు నుంచి తీసుకొచ్చి ఇంట్లో పని మన సూజన్ పెట్టుకుంటారు చూడండి దేర్ ఆర్ మేజర్ ఇష్యూస్ ఉందా యూఆర్ వైలేటింగ్ ది లా రైట్ వే మీరు ఇల్లీగల్ చేసేస్తున్నారు మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తున్నా ఆశ్చర్యపడలేదు వచ్చి ఇండియాలో లా పెద్ద ఎవరు కాబట్టి పర్వాలేదు కానీ ఇఫ్ యూ డూ దట్ ఇన్ న్యూ యార్క్ దే విల్ అరెస్ట్ యూ ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎ డిప్లొమాట్ కాబట్టి <laughs> so, uh, that is a legal issue. It is illegal. And then, uh, it is unethical. Ethical issue sometimes. Now, if you have a child, you will have a child. If you have a child, you will have a child, and you will have a child. It is very ethical. You will have a child. amma amma kai illa daani cheyutunnanu nenu seva cheyagaligina pondlu mundu alati question kavalam nenu nenu seva cheyali gaani ra illa da aa question ella chusthuna idi chuskella akada padi kuda pasudha ane chinna pellavadi tho pani cheyinchukonu inji cheychan dabbunna antam astha na ethical avthundi gaadi aalochinchu ane chustha and then it is not good for health ఎందుకంటే సోఫాలో కూర్చుండిపోయే అన్ని పనులు ఈ పనులు చేస్తూ ఉంటే వీళ్ళు ఆ రోగిస్ట్ వల్ల తయారు పడారు కాబట్టి డబ్బు ఉంది కాబట్టి వీళ్ళని ఎంప్లాయ్ చేసినా సరే బాగానే ఉంది ఆ డబ్బంతా తీసుకెళ్లి కార్పొరేట్ హాస్పిటల్లో ఇవ్వాల్సి ఈ పోగేసిన డబ్బంతా కూడా సో మరి నేనేదో జనరల్ గా కామెంట్ చేశాను కాబట్టి చిన్న పిల్లలతోటి మనం పని ఎలా చేయించుకో చేయించుకోకుండా ఉంటే నేను నా దగ్గరకు ఒక కురాడు వస్తాడు వాడు వచ్చి స్వామికి ఏదైనా పని చెప్పాడు సార్ నేను కురాడికి నేను ఏం పని చెప్తాను కొంత చెప్తాను నీకు మళ్ళీ చాక్లెట్స్ తినాక అది చాక్లెట్ తినేస్తాను ఇప్పుడు పని చెప్పాడు పని చెప్పే నేను వాడికి సున్నితమైన బ్రష్ ఒకటిచ్చి ఈ టేబుల్ మీద ఉన్నటువంటి ఐటమ్స్ గిలిచేయడం చెప్తాను వాడు జాగ్రత్తగా దిలిచేసి స్వామికి పని అయిపోయింది వెళ్ళిపోతాను వెళ్ళిపో పండించు పని చేస్తాను అలాగే ప్రేమగా ఉండాలి తప్ప తప్పు కదా అని చెప్పారు ఎనీవే ఈ పాయింట్ ఈస్ బాడీ అనారోగ్యం అయిపోతుంది అలా అవనకూడదు దీనికి ఒక సలహా చెప్పారు కొంతమంది ఏమనుకుంటారంటే ప్రతిరోజు ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటుంది అంటారు ట్రూ ఇట్ ఇస్ వెరీ ట్రూ దట్ ఇస్ నాట్ ఇనా మీరు చిన్న చిన్న డిస్టెన్సెస్ కూడా నడవడం అభ్యాసం చేయాలి ఉదాహరణకి అమెరికాలో ఏమైనా సజెస్ట్ చేస్తారంటే వెళ్ళినప్పుడు కార్ ని సరిగ్గా గేట్ దగ్గర కాకుండా కొంచెం ఆ పెద్ద షాప్ కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది దాంట్లో కార్నర్ లో పార్క్ చేయబడ్డారు దూరంగా పార్క్ చేయబడ్డారు దూరంగా పార్క్ చేసి నడిచి వెళ్ళడం ఈవెన్ దట్ టూ మినిట్స్ ఇట్ విల్ మేక్ ది బాడీ హెల్త్ అది ఆ దృష్టాంతం ఇండియాలో వర్క్అట్ కాదు దాన్ని దాని స్పిరిట్ ఏమిటో మీకు తెలియడం కోసం నేను కోర్టు చేశాను ఇండియాలో ఎలా వర్కౌట్ అవుతుందంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ మార్కెట్ కు వెళ్లి ఏదైనా టీ ప్యాకెట్ తెచ్చుకోవాలనుకోండి స్కూటర్ వేసుకెళ్ళిపోవడం లేదా కార్ వేసుకెళ్ళిపోవడం లేదా ఏమన్నా పది మినిషన్ పంపించడం అలా కాకుండా మనమే వెళ్ళి తెచ్చేసుకోవడం అలాగంటే యాటిట్యూడ్ డెవలప్ చేసినట్లయితే మీకు తెలియకుండానే చాలా వాకింగ్ చేస్తూ ఉంటాను దానివల్ల మీకు చాలా ఆరోగ్యంగా ఉంటాయి నిజానికి ఒక మేటర్ ఉంది ఆ మేటర్ ఈ మళ్ళీ పెట్టేసుకుని రోజుకి కనీసం ఏడు వేల స్టెప్స్ వేస్తుండాలి అని ఆ మేటర్లు చూపిస్తుంది ఎన్ని స్టెప్స్ వేశారు సాయంకాలం ఇంకా పడుకున్నప్పుడు మేట్ర చూస్తే మూడు వందల యాభై స్టెప్స్ వేసినట్టుందనుకోండి చాలా అనారోగ్యం పాలైపోతుంది ఓ రోజు నాకు చాలా అవసరం ఏడు అలసటగా ఉందని మొదలని తీసుకు నేను ప్రాక్టీస్ చేశాను తర్వాత వదిలిపెట్టేశాను సో చూస్తే తొమ్మిది వేల స్టెప్స్ అమ్మా ఇందు గురించి ఆయన అలసటగా ఉంది అని పక్కన పెట్టి పడుతున్నది కూడా అలా ఉందా దానికి యావరేజ్ మినిమం సిక్స్ థౌజండ్ స్టెప్స్ ఉండాలి ఉండాలని చెప్తారు అంటే దాని అర్థం ఏంటంటే సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ వాకింగ్ మీరు చేయాల్సి ఉంటుంది మీరు మనస్సు అంటే దేహం చెప్తున్నారని మీరు అంటారేమో మీకోస రహస్యం చెప్తారు ఎవరైనా డిప్రెషన్ లో ఉన్నారనుకోండి నిరుత్సాహంగా నిరాశ నిష్కృతంతో మూల కూర్చొని ఉన్నారనుకోండి మీరు కనుక వాడు లేచి ఒక రెండు మైలు నడిచి నడిచి కానీ జాగింగ్ కానీ చేసి ఇట్లా మీరు చేయగలిగితే వాడిని పుష్ చేసి ఈ హాస్ టు జాగ్ ఎ మై వన్ కమ్ బ్యాక్ అంత పని వాడి చేత మీరు చేయిస్తే వాడి డిప్రెషన్ చాలా తొందరలో పోతుంది ట్యాబ్లెట్లు అక్కడ వాడు అది ఏమి చేయకుండా మొదలు ఆ డిప్రెషన్ మరి ఎందుకంటే మీరు జాగింగ్ చేసినట్లయితే ఎండార్ టైమ్స్ కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి సీక్రెట్ అవుతాయి బాడీలో సమ్ హార్మోన్స్ సీక్రెట్ అవుతాయి దే గివ్ ఎ సెన్స్ ఆఫ్ గుడ్ హెల్త్ ఫిజికల్ లస్ సైకలాజికల్ గా కూడా మీకు బాగుండు సెన్స్ ఆఫ్ గుడ్ గుడ్నెస్ మీకు అనుభవానికి వస్తుంది బాడీ అండ్ మైండ్ చాలా క్లోజ్ గా ఇంత రిలేటెడ్ ఉంటాయి కాబట్టి ఎక్సర్సైజ్ చేయటము యాక్టివ్ ఉండటము ఎప్పుడు కూడా లిఫ్ట్ లిఫ్ట్ లోకి వెళ్ళకూడదు లిఫ్ట్ లోకి వెళ్లి వాళ్ళని చూసి నేను ఆగి అయ్యా ఎందుకంటే లిఫ్ట్ వస్తుంటారు మీరు ఎక్కడికి వెళ్ళాలి మూడో ఒక రివై వన్ ప్లేస్ వై వన్ వై డోంట్ స్టేట్ చేసి మీరు వెళ్ళండి అని చెప్పాలని సరే బాగుండదు ఈ డెమోక్రాటిక్ అంటే మనం చెప్తే బాగుండదు కదా అదే నేను మోసి కూరుకుంటా బట్ నన్ను అడిగితే డోంట్ యూజ్ లిఫ్ట్ లిఫ్ట్ యూజ్ చేయచ్చు తర్వాత ఏదైనా బరువులు ఉన్నాయనుకోండి కొద్దిపాటి బరువులను కూడా మోయడం అభ్యాసం చేయాలి మీకు లెఫ్ట్ మీద బరువు పెట్టుకుని మోస్తే స్పాండిలైటిస్ లో బ్యాక్ పెయిన్ రావు మళ్ళీ మీరు అప్షన్ చేసుకుంటే చేయడద్దు మాట పెద్ద వయసులో ఉన్న అలాగనే ఒళ్ళు నెప్పులు తెచ్చుకుని మళ్ళీ నన్ను తిప్పిటీస్ వెరీ కాషియస్లీ అవసరమైతే ఫిజిషియన్ సలహా తీసుకుని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి కొంత బరువు మోసుతో ఉంటే నేను ఏం చేశానంటే ఒక సంచులో కొంత ఇసక నింపుకున్నా ఇంపేసి కుక్ కుక్కేసాను ఇసక క్లీన్ గా ఉంటుంది ఇసక వీక్ కాకుండా ఒక ఫైవ్ కేజెస్ సెవెన్ కేజెస్ ఇస్తాక దాన్ని నితిని పెట్టేసుకుని ఇట్ను చెట్టు అట్ను చెట్టు మూడు మెడ అంతా కూడా మంచిగా ఎక్సర్సైజ్ అవుతుంది వెన్నెముక కూడా బలంగా అవుతుంది ముందుకు వంగడం వెనక్కి బెండ్ చేయడం అటువంటి ఎక్సర్సైజ్ చేయాల్సి సో ఆత్మ వినిగ్రహ దేహము మనకి మన అధీనంలో ఉండాలి అది కనుక మీరు వినిగ్రహం చేయట ఆత్మశబ్ద వాచ్స్తే ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ అనుకున్నాడు దేహము ఇంద్రివులు మనస్సు అది అపకారము చేయకుండా చూసుకోవాల్సి అపకారకస్య ఆత్మన అపకారకస్య మనకు అపకారం చేసేవాడిని ఏమంటారు శత్రువు అంటారు ఇప్పుడు ఎక్కడ శత్రువు ఇదిగో ఇక్కడే ఉంది శరీరం ఇక్కడే ఉంది శత్రువు ఈ శత్రువుని అపకారం చేసేటువంటి శత్రువు కాకుండా అది మిత్రుడుగా ఉండేట్లాగా మనం మలుచుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంద్రియములు మనస్సు వాటి దారిని వాటిని మీరు వదిలిపెట్టేస్తే మీ అధీనంలోకి తీసుకోకుండా వాటి దారిని మీరు వాటిని వదిలిపెట్టేస్తే ఆ దేహము ఇంద్రియములు మనస్సు తప్పుదారిలో పోతాయి గుర్రాన్ని కళ్యాణ్ పెట్టి లాగి మీరు సరైన నడిపించాలి కానీ కళ్యాణ్ వదిలేసేటనుకోండి గుర్రాన్ని ఎట్టితో వస్తే అటు ఏదో శాంతితో గుర్రం పొగడమవుతూ గుర్రం రౌతున్న ఏదో చేసిందనే కథ ఉంది దేహం నల్లా పోల్చారు ఆ రకమైన దృష్టాంతం కూడా కలదు కాబట్టి స్వభావేనా సర్వత ప్రవృత్త స్వభావేనా అంటే నీకు పగల మీరు నీకు స్వభావం ఏంటి పల్లాని పోతుంది నీటి యొక్క స్వభావం ఏంటి అది పల్లాని పోతుంది అలాగే మనస్సు యొక్క స్వభావం బహిర్ముఖంగా పోతుంది దేహం ఇంద్రియములు బహిర్ముఖంగా పోతాయి అవి స్వభావం అది దేహము సోమది ధనానికి అది ప్రోత్సాహం చేసుకుంది దేహం అలాగే ఉంది సోమది ధనం దేహం యొక్క ధర్మ స్వభావం అది కాబట్టి వాటి స్వభావం దాంట్లో నిందించాల్సింది ఏం లేదు మీరు చేయాల్సింది అలా ఏమిటంటే పల్లానికి నీరు పోతుందని ఊరుకుంటారా ఊరుకోను అది పోకుండా కట్టేస్తారు కంటేసారి నీరు పైకి పోయిట్లే చేస్తారు అప్పుడే మీకు నీరు లభిస్తుంది అదేవిధంగా వల్లానికి పోయే నీటిని ఆపిన విధంగా ఈ స్వభావంగా స్వభావము చేతనే బహిర్ముఖంగా ఉండేటువంటి దేవేంద్రియాదులను మనం ఏం చేయాలి సమ్మార్గే నిరోధ వాటిని నియంత్రించాల్సింది మంచి మార్గంలోనే నియంత్రించాలి ఇప్పుడు చెప్పుందనుకోండి యోగ్యమైన ఆహారమునకు చెందిన రుచులయ్యందు జ నియంత్రించాలి ఆ రుచులనే జస్మ ఎంజాయ్ చేయాల్సి తప్ప అంతకు మించి రుచుల జోడించి జప పోరాదు అలాగే రూపము శబ్దము గంధము ఇత్యాధి కూడా అలాగే అలాగే మనస్సు మనస్సు కూడా శాంతంగా ఉండడం ఉండాలి తప్ప అలాగా నిరంతరము అలజడి ఆందోళనలతో ఉండనే రాదు అలాగే దేహము కూడా క్టివ్ గా ఉండాలి ఇప్పుడు ఎనభై ఏళ్ళ ఆయన ఏమి యాక్టివ్గా ఉంటాడు అని మీరు అనుకోడు ఎనభై ఏళ్ళ ఆయన కూడా ఇటువంటి లేచి ఆ లోపల లోపల నాలుగు అడుగులు వేయటము చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండటము చేస్తే దట్ హీ రిమేన్స్ హెల్దీ లేకపోతే అలా కుర్చీలోనూ సోఫాలోనూ కూర్చుండిపోతూ ఉంటే అది అనారోగ్యం మరింత అనారోగ్యం చూస్తుంది ఎంత వయస్సు ఉన్నా సరే విత్ ది లిమిట్స్ ఆఫ్ దట్ ఏజ్ వన్ షుడ్ బి యాక్టివ్ దైహికముగా యాక్టివ్ ఉండాలి సాధారణంగా జనువులు ఏం చేస్తారు సోఫాలో అలాగా మన్ను తిన్న పావలే పడు ఉంటారు సోఫాలో అలాంటి ఎక్స్ప్రెషన్ ఉంది తెలుగులో మనంలా ఏమనుకోకండి తెలుగులో అలా అంటారు క్లాసికల్ తెలుగు అంగ్వేజీలో అలా అంటారు సో సోఫాలో పడు ఉంటారు మనస్సు మాత్రం ఓ పిచ్చిన్నట్టుగా పరుగులు తీసుకో ఉంటారు అంతే కదా జస్ట్ యూ హెట్ రివర్స్ ది సిచ్యువేషన్ మనస్సు శాంతంగా ఉండాలి బాడీ యాక్టివ్ గా ఉండాలి ఇంత మాత్రం చేయగలిగితే అంతర్ముఖత్వానికి చాలా ఉపయోగపడుతుంది ఇంద్రియా వైరాగ్యం అనహంకార జన్మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం అదంతా ఒకటే సమాసం ఒకటే పదం జన్మ మృత్యుజరా వ్యాతి దుఃఖ దోషాను దర్శనం ఇంద్రియ వైరాగ్యం అని ఇది గమనించదగ్గరి ఇంద్రియము అర్థము కన్ను ఇంద్రియము రూపము అర్థం రూపము అనేది క్షమి ఇంద్రియము శబ్దము అర్థం జిహ్వ ఇంద్రియము రుచి రసము అంటారు అది అర్థం అర్థము అంటే విషయము ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది సెన్సార్థం Sparsha, ఇంద్రియము స్పర్శ స్పర్శ అంటే మెత్తని స్పర్శ నా నాదూకైన స్పర్శ అయితే గడుపు లేకపోతే హార్ష్గా ఉండే పరుషంగా ఉండే స్పర్శ వేడి చల్ల ఇవి చల్లదనము ఇవన్నీ కూడా స్పర్శలు అవి విషయము ఇది స్పర్శేంద్రియమునకు విషయము గంధము సుగంధము దుర్గంధము ఇవి విషయము ఇప్పుడు ఈ ఇంద్రియములు విషయము ఇంద్రియములు ఇక్కడ ఉంటాయి విషయములు బయట ఉంటాయి ఆ రెండు కూడా క్షేత్రమే బట్ విటింది క్షేత్రం ఇక్కడ ఇంద్రియములు దేహ దేహం ఇక్కడ ఇంద్రియములు ఉంటాయి దేహములో ఉంటాయి ఇంద్రియములు విషయములు బయట ఉంటాయి కదా ఇప్పుడు ఈ ఇంద్రియమునకు విషయమునకు స్పర్శ సంపర్కం కలుగుతూ శ్రీకృష్ణుడు తోట అంటాడు రెండో అధ్యాయంలో ఇంద్రియస్యేంద్రియస్యా ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే ప్రతి ఇంద్రియానికి ఓ విషయము ఈ ఇంద్రియము ఆ విషయముతో సంపర్కమును పొందే వేళ రాగము కాని ద్వేషము కాని మీరు ఏదైనా షాప్ కు వెళ్ళారనుకోండి అక్కడ అన్ని ఐటమ్స్ అన్ని అలా వరుసగా పెట్టుకుంటాయి మీకు అక్కడ నెలకొంటూ ఉంటాను బిస్కుట్స్ అని పెద్ద షేల్ దాంట్లో బిస్కుట్స్ ఇది ఇంకో బిస్కుట్ ఇది చీడం చేస్తాను అక్కడ పెట్టేటం దాని పేరు ద్వేషము కదా అది మీ రుచికి అది మీకు నచ్చదు ఇంకో బిస్కుట్ ఇది నాకు చాలా ఇష్టము అని సంచులో వేసుకోండి సంచులో వేసుకోవడం అంటే ఫేమ్ ఒకటే వేయించే దాని పేరు రాగము సో దీంట్లో మంచి చెడు తప్పు ఒక్కరు మాట ఎక్కర్లేదు అంటే వీఆర్ ఎనలైజింగ్ ద లైఫ్ కాబట్టి ఇలాగ విషయములను అలా చూసుకుంటూ పోతూ ఉంటే సో కంటితో చూస్తారు చెవితో విడతారు ముక్కుతో అగ్వాణిస్తారు నోటితో ఆస్వాదిస్తారు చర్మంతో స్పృశిస్తారు ఇలాగ ఇంద్రియ వ్యాపారములను అలా చేస్తూ ఉంటే కొన్నింటి రాగము మరి కొన్నింటి వేషము నిర్మాణం ఇంద్రియస్ ఇంద్రియస్యా రాగద్వేషం వ్యవస్థం ప్రతి ఇంద్రియానికి రాగద్వేషాల గంజాతము ఉంటుంది ఎందుకంటే మనం రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే మనకి లోపల ఒక పెద్ద యుద్ధమే చెలదేగిపోతా ఉంది ఇది బాగుంది అది బాగులేదు అని యుద్ధమే చెలదేగుతాం యుద్ధం అంటే ఒక ఘర్షణ ఎప్పటికీ అప్ అండ్ పోతూ ఉంది రోడ్డు మీద వెళ్తూ ఉంటాయి మీద వెళ్తూ ఉంటారు ఏదో మురికి పక్కన ఏదో మురికి ఉంటుంది అది ఉంటే మనందరం కలిసి వేసిన మురికి అది అది ఎక్కడి ఎక్స్పోర్ట్ అయితే ఇంపోర్ట్ అయి కాదు మనందరం కంట్రిబ్యూట్ చేసిన మురికి ఆ మురికి దుర్వాసన వేస్తుంది వేసిన వెంటనే ఏమండీ ఈ మున్సిపాలిటీలో తయారైంది వాళ్ళు ఏమీ చేయట్లేదు అని మీ మనస్సులో ఒక అలగడి నిర్మాణం అవుతుంది దాని పేరు ద్వేషము కొంతమంది ఒళ్ళంతా సెంతులు రాసుకుని ఉంటారు వాళ్ళంతా శంకే వాళ్ళు నడిచి వెళ్తూ ఉంటే భూమభూములు ఆడిపోతూ ఉంటుంది వాళ్ళకి శంకే ఉండదు చుట్టుపక్కల వాళ్ళకే వాళ్ళ అంత శంకు మేర పోస్తుంటే వాళ్ళకి శంకే ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళకే శక్తి సుగంధం వస్తూ ఆ విధంగా సుగంధం వచ్చినప్పుడు అబ్బో ఎంత బాగుందో అని అనిపిస్తుంది మనస్సుకి ఉల్లాసం కలుగుతుంది సో ఈ ఒకవైపు రాగము ఒక క్షణంలో రాగము ఇంకో క్షణంలో ద్వేషం మీరే ఆలోచించుకోండి ఇది చూస్తే రాగము అది చూస్తే ద్వేషము ఈ వాసన వస్తే ద్వేషము ఆ వాసన వస్తే రాగము ఓ వస్తువు చూస్తే ద్వేషము ఇంకో వస్తువు చూస్తే రాగము ఓ మనిషిని చూస్తే రాగము ఇంకో మనిషిని చూస్తే ద్వేషము ఏమండి వాట్ కైన్ ద ఫ్లైట్ ఇట్ ఈస్ బాగున్నా నీకు ఎవరన్నా నచ్చిందా అది శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే తయో మరి పనికి అంటే దోపిడీ దొంగలు మనకి దోపిడీ దొంగలు ఏంటి అంటే మనం గోపి మీద నడిచి వెళ్తూ ఉంటే ఈ కొన్నింటి ఎందు రాగము కొన్నింటి ఎందు ద్వేషము కలిగి మన జీవితాన్ని అవి అటు అటు ఇటు రాజస్థ ఉంటాయి అదే దోపిడీ దొంగలు లేవు కాబట్టి మీరు ఆ రాగద్వేషములను పెట్టుకోవచ్చు దీని ఎందు రాగము దాని ద్వేషము అనే పరిస్థితి వద్దు డోంట్ హ్యావ్ ద అలా ఉండకూడదు కుర్రాడు వచ్చాడు నాది దండం పెట్టాడు అంటే తల్లిదండ్రులు దండం పెట్టుకున్నారు అంతే దండం పెట్టాడు చిన్నపిల్లలకి ఎంత ఇస్తుంది నేను పండు ఇచ్చా ఆ పండు అరటి పండు ఆ పండుగ ఐ టేస్ బనానా అని చిన్నపిల్లవాడు తప్పు వాళ్ళకి తెలియదు మనిషి చెడు తెలియదు ఇప్పుడు ఈ సంస్కారము నీకు ఐ టేస్ బనా బహుశా ఉండకపోతే బాగుంటుంది చిన్నపిల్లలకి తెలియ తీసుకుర సపోజ్ పెద్దవాళ్ళు అలా అన్నారు అనుకోండి చాలా తప్ప ఏమన్నా ఆలోచన ఉంటుంది అరిటి పండు నాకు పడదండి అన్నారు అంతేగాని నేను అరిటి పండుని ద్వేషిస్తాను అనుకోడు అరటి పండు నాకు పడదండి నిజానికి అరటి పండు అంటే పండు లేదు కామన్ మ్యాన్స్ ఫ్రూ మామిడి అంటే ఖర్చు ఉంటుంది అరటి పండు ఖర్చు ఎక్కువ కడుపు నిండుతుంది చాలా క్యాలరీస్ సమృద్ధిగా ఉంటాయి కొద్ది ఒక్క రుచిగా కూడా బాగానే ఉంటుంది నథింగ్ లైక్ బనానా కానీ ప్రారంభం అది ఎలర్జీస్ రియాక్షన్ వస్తుంది పడదు ఎసిడిటీ వస్తుంది కడుపు అర్థం కాబట్టి అంతకొని ద్వేషించకూడదు కానీ ఇది నాకు పాడదు అని చెప్పాలి ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు మామిడి పండు తినకూడదు కాబట్టి వాళ్ళు ఎవరు చెప్పాలి మామిడి పండు అంటే నాకు చాలా ఇష్టం ఉండేది కానీ నాకు పాడదు అని చెప్పకూడదు ఏమని చెప్పాలి మాడుకోడు మంచిదే దాన్ని నాకు కారణం ఇటు రాగము ఉండకూడదు అటు ద్వేషము ఉండకూడదు ఆ సమత్వాన్ని నిర్మాణం చేసుకోవాలి వైరాగ్యము అంటే రాగము లేకుండుత రాగము లేకుండుతా అంటే రాగశబ్దం చేత ద్వేషం కూడా గ్రహించబడుతుంది రాగద్వేషములు ఎప్పుడు కలిసి ఉంటాయి రాగము లేదు అంటే రాగద్వేషములు లేదు అని చెప్పి వైరాగ్యము అంత డిస్పాషన్ దీని మీద ప్యాషన్ ఉండకూడదు ప్యాషన్ ఉండకూడదు ఇప్పుడు మీరు ఈనాడు న్యూస్ పేపర్ చదువుతారా ఏది అసలు ఇక్కడే ఉన్నా సరే చదువుతా సపోజ్ లేదనుకోండి డజంట్ మ్యాటర్ డెజెంట్ మేటర్ న్యూస్ పేపర్ సమయానికి రాక చదవకపోతే ఆ రోజంతా ఏదో దుఃఖంతో నిండినట్టుగా ఇబ్బంది ఒకప్పుడు అలా ఉండేదానికి మధ్య తగ్గే హ్యాబిట్స్ మారేదో నాకు తెలియదు ఒకప్పుడు అలాంటి ప్యాషన్ అంటారు అలా ఉండకూడదు అలాగే కొంతమంది ఐ లైక్ దిస్ అంటాడు ఐ డీప్లీ లవ్ ఇట్ అంటాడు ఏదైనా ఏదైనా ఆటంకం వచ్చింది అనుకోండి ఐ హెయిట్ అంటాడు అలా ఉండకూడదు ఆ ప్యాషన్ ఉండకూడదు అంటే ఇంటెన్స్ లైఫ్ కానీ ఇంటెన్స్ డిస్ లైఫ్ కానీ ఉండకూడదు ఎందుకంటే ఇంద్రియములు విషయములు వీటి మధ్యన సంపర్కము ఇదంతా కూడా లోకం వ్యవహారము చాలా అల్పమైన స్థాయిలో ఉంటుంది దానివల్ల కలిగేటువంటి సుఖ దుఃఖాలు కూడా చాలా అల్పంగా ఉంటాయి వాటిల్లో మనిషి యొక్క జీవితం పొట్టుకొని పోవుతా కాబట్టి ఇంద్రియ విషయముల ఎందు దృఢమైనటువంటి వైరాగ్యాన్ని కలిగి ఉండాలి తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఉంది మీరు రాగద్వేషములకు వశువులై ఉన్నట్లయితే మీరు చేసే ప్రతి పని కూడా ఆ రాగద్వేషముల చేత ప్రభావితమై మీరు తప్పు చేస్తారు రాగద్వేషాల వశయంలో ఉన్నవాడు తప్పనిసరిగా అయోగ్యమైన ఆచారాలను కలిగి ఉంటాడు అలా చేయకూడదు మీరు రైట్ యాక్షన్ అంటే కరెక్ట్గా మీరు యాక్షన్ పరిస్థితిలో మీరు కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఫ్రీ కండిషన్ మీకు రాగద్వేషాలు ఉండకూడదు ఎందుకైతే వైరాగ్యంగా ఉన్నవాడు మాత్రమే కరెక్ట్ యాక్షన్ తీసుకోగలుగుతాడు రాగద్వేషాలు గలవాడు ప్రతి పరిస్థితిలోనూ తప్పుదారిలో నడుచుతాడు కాబట్టి రైట్ యాక్షన్ డిస్పాషన్ అంటే వైరాగ్యము దాని కారణంగా సత్కర్మ ఆచరణము లేక యోగ్యమైన ఆచరణము ఇంత మటుకు మీరు ఏర్పాటు చేసుకోగలిగితే జీవితంలో దానివల్ల ఏమవుతుందంటే మీ హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి ఈశ్వరునితో మీకు అనుబంధము జగ్జరధనము మీరు దగ్గరవుతారు ఆ అవేర్నెస్ అంటారు ఆ సావధానత ఆ సాక్షి భావము సాక్షిగా ఉండడము సావధానముగా ఉండడము ఆత్మనిష్ఠుడుగా చైతన్య నిష్ఠుడుగా ఉండడము దాన్ని బాగా అభ్యాసం చేసుకుని దానికి బాగా జట్టు సంపాదించాల్సి ఉంటుంది దాంట్లో గాఢతను మనిషి సంపాదించాల్సి అది వైరాగ్యం లేకుండగా అది ప్రసదదు సంభవము కాదు వైరాగ్యం లేనివాడు ఈ సంసారంలో పడి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాడు వాడి జీవితము వ్యర్థమైపోతుంది విరక్తి లేని కాబట్టి వైరాగ్యాన్ని అమృతము వలె మనము సేవించాల్సి ఉంటుంది తర్వాత కొంతమంది ఏం చేస్తాడంటే జీవితంలో పోంగేసుకుంటూ పోతారు అలా ఎమాస్ చేస్తారు ఎమాసింగ్ అంటారు అంటే అలా పోంగేస్తూ ఉంటాం ఏమిటి పోగేస్తారు డబ్బు పోగేస్తారు తర్వాత భోగ సాధనములలో పోగేస్తారు అలా పోగేసుకుంటూ పోతూ ఉంటారు సో మంచిది అవసరం జీవితం ఆరంభంలో ఇవ్వనము మధ్య వయస్సు అది టైం కొత్త యత్మ అది పరిగ్రహము ఉంటారు ఈ ప్రోగుచేత అనే దానికి అది టైం జీవితంలో కొంతవరకు ఈ పరిగ్రహం అవసరం కూడా కానీ జీవితంలో ఒక స్థితి వస్తుంది అప్పుడు ఇంకా ఈ పరిగ్రహానికి పులిష్ఠా పెట్టి ధ్యానము అభ్యాసం చేయా ధ్యానం అభ్యాసం చేయా